మీకే తెలుసుకుంటున్నాం ఆయన ఈ ఉదయం నేను చింతకు మమ్మల్ని కాచి కాపాడనందుకు మీకు ఎంతో వదనాలు ప్రభావ అయితే తన మళ్ళీ మూడు రోజులు ప్రభా అిమూర్ అనే ప్రాంతానికి మీరు తీసుకెళ్తారు ప్రభా అక్కడ ఎంతగానో అద్భుత రీతిగా బీర్మాలు నడిపించినారు ఎంతో మంది రక్షణ పొందినారు ఓ ప్రభా బట్టి మీకు ఎంతో వదనాలు అయినా అడుగు అడుగునా మీరు మాకు సైకిల్ పొందారు మేము చూడగలిగినాం విశ్వసించినారు వాక్యాన్ని స్వీకరించినారు వారి పాపాలు ఒప్పుకున్నారు ప్రభా ైనా ఆ వాళ్ళందరూ మీ యొక్క రక్షణ ప్రణాళికలో ఉన్నారని మేము సంపూర్ణంగా విశ్వసిస్తాం తల్లి ఎంతమంది నశించిపోయేవాళ్ళు ప్రభావం కానీ మీ యొక్క తెల్మల్ కృపలో మనం ఎంతగానో మమ్మల్ని ప్రేమించి అంత నడిపించినందుకు మీకు ఎంత మందినం ప్రభావం మేము పోకపోతే ఇంకొకరు పోతారు ప్రభావం కానీ మమ్మల్ని ఉత్తర్వాదిగా పెడతారు మీరు అన్న విషయాన్ని అనేక పర్యాలు మాకు జ్ఞాపకం నేను దాన్ని మీకు వదనాలు నేను కాబట్టి ప్రభావ ఎంత కష్టం ఉన్నాయో ఎంత శ్రమ ఉన్నా కానీ మేము ముందుకు పోయి ఈ సేవా పరిచర్య కొనసాగించుకోవాలి ఎందుకంటే మీరు నాలుగు సంవత్సరాల క్రితమే చెప్పినారు ప్రభా మీ శక్తికి మించిన ప్రయాణం మీకుందని దానికి తగినట్లు మీరు ఇంతకాలం మా నడిపించే మీకు ఎంతో వదనాలు ప్రోభ కాబట్టి నిన్న త్వరగా మేమందరము ఎవరి సేవాపరిచర్య వాళ్ళు కొనసాగించుకొని ముందుకు పోలాలని నడిపించండి ఈ మధ్యాహ్నం ఆరాధనలో గో ప్రభా ఉన్న ఆశ్రయించండి సంపూర్ణంగా సమర్పించుకున్న వాళ్ళు కూడా మీ యొక్క సువార్థ పనిచేయలాగా వియపడము లక్షల మందిని మీ జత నడిపించాలన్న జీవితాంతో అటువంటి భాగ్యాన్ని అనుకరించమని ఏసుక్రీస్తురాన ప్రార్థిష్టాం తండ్రి ఆమె పాట పాడతావానికర పూర్ణుడా మనోహర ప్రేమకు నిలయుడా ేషయ్యా కనికర పూర్ణుడ మనోహర ప్రేమ కునిలయుడ నివేనా సంతోషగనము సర్వసంపదలూరము నివేనా సంతోషగనము సర్వసంపదలంకు ఆధారము ఏ సయ్యాంతనికర పూర్ణుడా మనోహర ప్రేమకు నిలయుడా వలన ఏది యువాసించక ఏ ప్రేమించితివి నను రక్షించుటకు ఉన్నత భాగ్యము విడచితివీ నా వలన ఏదో ఆశించకే ప్రేమించితివీ నను రక్షించుటకు ఉన్నత భాగ్యము విడిచితివీ చిలువ మానుపై ము కాతృప పొంది జీవితును ఇలా నీ కొరకే సిలువ మానుపై రక్తముఖాచి రక్షించితి శాశ్వత కృప పొంది జీవిను ఇలా నీ కొరకే ఏ శయ్యా కలికర పూర్ణుడా మనోహర ప్రేమకు నిలయుడా నా కొరకు సర్వము ధారాళముగా దయచేయువాడవు దాహము తీర్చుటకు బండను చీల్చిన ఉపకారివి నా కొరకు సర్వము ధారాళముగా దయచేయువాడవు దాహము తీర్చుటకు బండను చీల్చిన ఉపకారివి అలసిన వారి ఆశను తృప్తి పరచితీ అనంత కృప ఆరాధి తు అను అలసి నవారీ ఆశను తృప్తి పరచివే అనంతకృపీ ఆరాధింతు నో అను క్షణము ఏ శయ్యా కనికర పూర్ణుడా మనోహర ప్రేమ కు నిలయుడా ఏ సయ్యా పూర్ణుడా మనోహర ప్రేమ కు ీ వలన బలము నుందిన వారే ధన్యులు నీ సన్నిధి సీయోనులో వారు నిలిచెదరు నీ వలన బలమునుందిన ధన్యులు సన్నిధి అయిన సీయోనులో వారు నిలిచెదరు నిలువరమైన రాజ్యములో నిను చూచుటకో నిత్యము కృప పొంది సేవించదను తుది వరకు నిలువరమ నా రాజ్యములో చూచుటకు నిత్యము కృప పొంది సేవించదను తుది వరకు ఏసయ్యా కనికర పూర్ణుడా మనోహర ప్రేమకు నిలయుడా కనికర పూర్ణుడా మనోహర ప్రేమ కునిలయుడ నివేనా సంతోషగనము సర్వసంపదలూరము నివేనా సంతోషగనము సర్వ సంపదలకు మనోహర ప్రేమకు నిలయుడా పర్షుద్ర భ ఇస్రాయలు గొప్ప దేవ మీకే కృతజ్ఞతలైనా ఎవరు నిర్మాలి కాజ్ కాపాడన మీకు ఈ మధ్యాహ్న కాలం నా మీ సన్నిధిలో సమయం గడిపే అవకాశం ఇచ్చిన మీకు వాక్యాన్ని ధ్యానస్తుండగా మీకు పరిశుధాత్మకు దండి ప్రతి విషయాన్ని జాగ్రత్తగా పరిశీలించాల ప్రభావ బెరియన్లు ప్రభ తెసలోనికల కంటే గనులు అని అప్పుస్లకరంలో వాక్యం సెలవిస్తుంది తను ఎందుకంటే ప్రభావ బైబుల్ అంతట్లో తెసలోనిక సంఘము దేవుని వాక్యంలో ఎంతగానో లోతుకి వెళ్ళినట్లు అక్కడ జ్ఞాపకం చేయబడుతుంది కానీ తెసలోనికల కంటే మరి విశేషమైన ఘనత పొందుకున్న వాళ్ళు బెరియా సంఘస్తులు ప్రభావ అని వాక్యం సెలవిస్తుంది ఆయన ఎందుకంటే ప్రభావ పెరియన్లు ఎవరు చెప్పినా వాక్యం అది ధర్మశాస్త్రంలో ఉందా లేదా అని పరిశీలించి స్వీకరించినారు నైనా అటువంటి జ్ఞానం మాకు అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం ప్రతి చెప్పబడ్డ ప్రతి వాక్యాన్ని మేము పరిశీలించాలా ప్రభావ ఎందుకంటే మేము యుగ చివరి భాగంలో ఉన్నాం మేము మోసపోకుండా ఉండులాగానే సేపడమని మీరు ప్రార్థించమన్నారు మేము చేస్తున్నాం నైనా ఎవరినో మిమ్మల్ని మోసపరచకుండా మిమ్మల్ని మీరు చూచుకోండి అన్నారు నైనా కాబట్టి మేము దాన్ని జాగ్రత్తగా జీవించేలాగానే నడిపించమని ప్రార్థిస్తున్నాం ఈ యొక్క మధ్యాహ్నం ఈ యొక్క సాయంత్రం మధ్యాహ్న కాలంలో ప్రభావ మీరే మాత్రం మాట్లాడండి బలపరచండి స్థిరపరచండి ముఖ్యంగా ప్రభావ వాక్యాలని సత్యాన్ని అనేకల జీవితంలో ప్రభావ మీ యొక్క వెలుగును మేము ప్రకటించాలా వారికి రక్షణ మీరు జరిగించామని ప్రార్థిస్తున్నాం మేము అయమమాదం నిలబెట్టుకోమని యేసు క్రీస్తు పరిషత్ అన్నా వల్ల ప్రార్థిస్తున్నాం బైబిల్లోని పుస్తకములు అన్న అంశం గురించి కొంతసేపు నేను ధ్యానించిన రాశపడుతున్నా పైబుల్లో ఎన్నో పుస్తకాలు ఉన్నాయి కానీ ఈరోజు అవి లేవు ఎందుకంటే మనకు తెలుసు ఒకసారి చూడండి మొదటిది యోహాను సువార్త ఇరవై అధ్యాయం యోహాను సువార్త ఇరవై అధ్యాయము ఇరవై నాలుగవ వచ్చిన ఏం చూస్తామంటే యోహాను భక్తుడు మనకు తెలుసు ఆయన యోహాను సువార్త రాసిండు వ్యూహాను పత్రికలు రాసిండు దాని తర్వాత ప్రకటన గ్రంథం కూడా రాసింది అతను బైబిల్లో మూడు పుస్తకాలు రాయగలిగింది ఆయన వ్యూహాలు సువార్త మూడు పత్రికలు రాసిండు దాని ప్రకటన గ్రంథం అంతా అతను రాసిందే కాబట్టి ఎంతో నమ్మదగిన వాడు అన్నారా చూసినాడు కాబట్టి వాటి అన్నింటినీ విధానం ప్రకటన గ్రంథంలో చూసిన ఆ ఆత్మీయ సత్యాలు ఆత్మీయమైన ప్రపంచము బహు దీర్ఘంగా చూసిన వాడు అందులో తిరిగిన వాడు కాబట్టి అతని నోటి ద్వారా చెప్పబడ్డ వాక్యాలు ఇవన్నీ కాబట్టి ఇరవై నాలుగవ వచ్చిన చూడు ఇరవై ఒకటవ అధ్యాయం వ్యూహాన్సు వార్త ఇరవై నాలుగవ ఈ సంగతులన్న గూర్చి ఈ సంగతులను గూర్చి సాక్ష్యం ఇవి రాసిన శిష్యుడు ఇతడే ఎవరు వ్యూహాన్ని ఇతని సాక్ష్యం అంటే ఎప్పుడు వాళ్ళు నేను అని చెప్పుకోరు థర్డ్ పర్సన్ అంటారు దాన్ని ఇంగ్లీష్ థర్డ్ పర్సన్ లాగా చెప్పుకుంటారు అన్నట్టు కూడా అదే చెప్తాడు నాకు ఒక వ్యక్తి తెలుసు మూడవ ప్ర మూడవ పౌర్లోకానికి వెళ్ళిన ఆ వ్యక్తి శరీరంలో వెళ్ళినా ఆత్మలో వెళ్ళినా కూడా నాకు తెలియదు అంటాడు కానీ అక్కడ మటుకు ఉచ్చరింపై శక్యం కానీ విషయాన్ని గ్రహించడు చూడగలిగింది అంటాడు కాబట్టి ఎన్నో ప్రపంచాలు మనకు తెలుసు ఎందుకంటే హేగుల రాష్ట్రపతి ఎన్నిసార్లు చూపించలేదు దేవుడు ఎన్నో ప్రపంచాలు తయారు చేసిడు భూమి కంటే ముందు భూతాలను ఎప్పుడో తయారు చేస్తాడు కొన్ని వేల సంవత్సరాల తర్వాత మనిషిని తయారు కాబట్టి ఇతన్ని సాక్ష్యం సత్యం అని ఏసు చేసిన కార్యంలో ఇంకా నువ్వు కలవు మన ప్రభు చేసిన కార్యంలో ఇంకా అనేకం ఉన్నాయంట అంటే ఈరోజు నువ్వు నేను చదివినవి కంప్లీట్ కావన్నట్టు ఏసు ప్రభు గురించి తెలుసుకోవాల్సిన విషయాలు ఎన్నో ఉన్నాయి మనము తిరుమతి రాసిన పత్రికలు చూస్తా ఉంటాం రెండో తిమతి రాసిన పత్రికలో చాలా బాగా చెప్తాడు ఏసు ప్రభుని కూర్చిన జ్ఞానం నీకు సంపూర్ణం కావాలంట తర్వాత ఏసు ప్రభు మాదిరిను సంపూర్ణంగా తయారు కావాలంట అతనికి ఉన్న సమామైన ఆ యొక్క తత్వము నీకు రావాలనుంది వాక్యం కాబట్టి ఇక్కడ ఏముంటుందంటే యేసు చేసిన కార్యములు ఇంకను అనేకములు కలవు అనేకములు అంటే కొన్ని కావు కదా కాబట్టి మనము ఇక్కడ ఇంతవరకు ఎన్ని పుస్తకాలు చూసినామంటే సంఖ్యాకాండము ఇరవై ఒకటవ అధ్యయనం పద్నాలుగు వర్షంతో యుద్ధముల గ్రంథము అని ఒక బుక్ రెండవ దినవృత్తాంతములు పన్నెండవ అధ్యాయము పదిహేనవ వచ్చిస్తారంటే మరోసారి చూడండి రెండవ దిన వృత్తాంతంలో పన్నెండవ వచ అధ్యాయము పదిహేనవ వచనం రెహబాము చేసిన కార్యం అన్నిటి గురిచూ శమయా రచించిన గ్రంథము దీర్ఘదృష్టి అయిన ఇద్దో రచించిన వంశవలి అందు గ్రంథ ఎందును కాబట్టి శమయ గ్రంథం ఉంది యుద్ధో గ్రంథం ఉంది దాని అన్న గ్రంథం కూడా ఉంది ఈ సంఖ్యాకాండం ఇరవై ఒకటో అధ్యాయము పదిహేనవ శాతం ఇష్టం ఈ మూడు గ్రంథాలు ఈరోజు లేవు మనకి బైబిల్లో అవి తీసేసి రన్నట్టు కానీ వాటిని మటుకు వాళ్ళు చదివినరు అది నేను చెప్పే పాయింట్స్ పని చదివారు కానీ మనకు అవకాశం లేకపోయింది ఇప్పుడు చూడండి మొదటి దిన వృత్తాంతంలో ఇరవై తొమ్మిదవ మొదటి దిన వృత్తాంతంలో ఇరవై తొమ్మిదో అధ్యాయంలో ఏమని చేస్తామంటే ఇరవై చూస్తాం ప్రాచీన దావిదనకు జరిగిన వాటి అన్నింటినీ అంటే దావీందకు ఏమేమి జరిగినాయో అవన్నీ మనకు తెలుసు బైబిల్ చదివిన కానీ బైబిల్లో రాయబడిన ఇవి కాకుండా ఇంకా వేరే గ్రంథాలలో రాయబడిన ప్రచురణ రాజ రావీకు జరిగిన వాటి అన్నింటిని గురిచూ అతని రాజరిక మంతటిని గురియు పరాక్రమం గురిచూ అతనికి ఇస్రైల్లో దేశంలో రాజ్యంలో అన్నిటికీ వచ్చిన కాలంలో గురించి దీర్ఘదర్శి సమయాల మాటలను బట్టి ప్రవక్తయ నాతాలు మాటలను బట్టి దీర్ఘదర్శి గాదు మాటలు బట్టి రాయబడి ఉన్నది అంటే దావిదు గ్రంథము అన్నది కూడా ఒకటి రాయబడి దానికి అంటే సమయలు మాటలు ఒకటి గ్రంథం ప్రవక్త యొక్క గ్రంథం ప్రవక్త గ్రంథం దీర్ఘదర్శి దీర్ఘదర్శి వేరే ప్రవక్త వేరే విషయం బాగా అర్థం చేసుకోండి దీర్ఘదర్శి వేరే ప్రవక్త వేరే దీర్ఘదర్శి అంటేనేమో దర్శనాలు చూసేవాడు ఏం జరగబోతుందో చూసి చెప్పేవాళ్ళు గిరిదర్శ ఇంగ్లీష్ లో దశ అని ఉంటుంది కాబట్టి ఇక్కడ ఎన్ని పుస్తకాలు చూస్తున్నాం సమీల గ్రంథము నా గ్రంథము గాదు గ్రంథము ఇవి కాకుండా ఇందాక చూసినాము యుద్ధ గ్రంథము క్షమ్మ గ్రంథము యహోవ యుద్ధముల గ్రంథం ఇవన్నైనాయి మొత్తం ఇవి మూడు అవి రెండు యుద్ధములు యహోవ యుద్ధములు ఆరు ఆరు పుస్తకాలు అయినాయి ఇప్పుడు అండి రెండవ గ్రంథం ఒక బుక్ రెండో సమయము మొదటి అధ్యాయము పదిహేడ వర్షంలో ఒక బుక్ గురించి రాయవడం చూడం గురించి పదిహేడు వర్షం యూదవారికి పదిహేడు వర్షం యూద అభ్యాసము చేయవలని దావిదు సౌరుని గురించి అతని కుమారుడైన యోనోతనం గురిచియునుర్గీతం ఒకటి చేసి దానిని బట్టి విలాపము సరిపడి దావిద్రాసిన పాట యోనతాన్ గురించి సవల గురించి అది యషారు గ్రంథం అందు ఎంపబడి ఉన్నది అషేర్ అంటారు యషేరు అషేర్ అది యషారు గ్రంథం యషారు గ్రంథం లేది రుచి కానీ అది రాయబడింది వాళ్ళు చదివింది సెల్ఫలు చదివింది రుద్ది ఈ అషారు గ్రంథం లేదు బైబుల్ రుచి అందులో ఏముందంటే యోనథాన్ గురించి రాయబడింది యాక్చువల్ గా మనకి యోనాథాన్ గురించి ఎక్కువ తెలియని తెలియదు ఎందుకు తెలియదంటే వాళ్ళకి ఈ పుస్తకం ఉంటాయి కాబట్టి ఎక్స్ట్రా చదువుకోవాలంటే ఈ పుస్తకం పోయి చదువుకోమనే వాళ్ళ రోజు దావిది గ్రంథం చదువుకో సమయంలో గ్రంథం చదువుతే సమయంలో ఏం రాసిందో తెలిసి రాదు నా తాను గాదు ఏం రాసిడో గాదు గ్రంథం చదువుకో కొన్ని విషయాలు అర్థమవుతాయి అతనే యోనత్వాన్ని గురించి తెలుసుకోవాలంటే అశ్వరు గ్రంథంకి రాదు అక్కడ ఉంటుందండి కాబట్టి ఎన్నో రాసిండు కానీ అవన్నీ మనకి బైబిల్లో పాత నిబంధన కాలంలో మనుషులు చదివారు కాబట్టి మనకు తెలియదు కాబట్టి నేను ఏంటి అయితే చాలా మటుకు మనకి ఇన్ఫర్మేషన్ పోయింది చాలా ఇన్ఫర్మేషన్ పోయింది ఇప్పుడు మంది పన్నెండు మంది శిష్యులు ఉంటే నలుగురు ముగ్గురే రాస్తారా సువార్థ తూకా శిష్యుడు కాదు కదా గ్రీసు దేశస్తుడు పద్దై మార్కు వ్యూహాన్ వీళ్ళు ముగ్గురే శిష్యులు తూకా ఆయన ఒక డాక్టర్ గ్రీకు దేశపు డాక్టర్ ఆయన రాసిండు సువార్థ ఒక అన్నిడు ముగ్గురు యూత బ్యాక్గ్రౌండ్ లో ఉన్న వాళ్ళు రాస్తే ఒక అతను అన్నిడు వేసి దేశ అతను రాశాడు ఒక సువార్థ మన అదే రీతిగా తక్కిన శిష్యులు కూడా కొన్ని రాశారు ఎందుకంటే వాళ్ళు కూడా సేవ చేశారు వాళ్ళు కూడా వాళ్ళ సంఘాలకి పత్రికలు పంపించుకున్నారు ఆ పత్రికలు పావులు పత్రికలు జమ చేసుకుంటారో అట్లా వాళ్ళు కూడా నీ పత్రికలు కానీ అవాటిని కుదుర్చలే బైబుల్లో ఎందుకంటే ఆ రోజులలో అవి ఎక్కడికైనాయో యువని తెలవదు ఈ రోజుల్లో అంటే ఇంటర్నెట్ లో స్కాన్ చేసి ఇంటర్నెట్ లో పెడతారు మీడియా బ్రౌజ్ చదువుతారు కానీ ఆ రోజుల్లో రెండు వేల సంవత్సరాల కింద ఎక్కడున్నాయి వసతులు చేయాలంటే అవి ఎక్కడ పోయినా చెదిరిపోయినా ఎవడు దొరికిన కాడికి వాటి జాగ్రత్తగా పరిశీలించి వాటిని చూపించరు బైబిల్లో కాబట్టి ప్రతి పుస్తకంలో ఏదో ఒకటి దేవుడు మనకు పరిచిస్తాడు కానీ మనం అవకాశం లేక మనం వాటిని చూడలేకపోయినా మంచి కానీ ఉదాహరణకి యూదా పత్రిక చూడండి ఒకసారి యూదా పత్రిక పద్నాలుగో వర్షంలో బైబుల్ అంతటా హానోకు ప్రవచించలేని ఎక్కడ రాయబడాలి చూడండి పద్నాలుగో వర్షంలో ఆదామం మొదలుకొని ఏడవ వాడైన హానోకు కూడా వీరిని గూర్చి అంటే ఒక మత ఒక గుంపుల గురించి అపవిత్రంగా జీవించే వాళ్ళు పాపపూరితంగా జీవించే వాళ్ళ గురించి ప్రవచించారు వీరిని గురించి ప్రవచించి తనని ఇదిగో దానికి తీర్పు తీర్చకును వారిలో భక్తిహీనులందరూ భక్తిహీనంగా చేసిన వారు వారి భక్తిహీన క్రియలను అన్నిటి గురిచూ భక్తిహీనులైన పాపులు తమకు విరోధంగా చేసిన కఠినమైన మాటలన్నిటిని గురిచూ వారికి రొప్పించటకును ప్రభుత్వంగా వేల పరిశుద్ధుల పరివారంతో వచ్చేను ఇది చెప్పండి ఆనోకు ఈ విధంగా ప్రవచించినట్టు ఏ పాత నిబంధన పుస్తకాలు అనంత పదిహేనవసరంలో యేసు ప్రభు గురించి మాట్లాడుతుడు హానోకు ప్రభు తన వేవేల పరిషులతో పరిషుధుల పరిమళంతో వచ్చినట్టుగా తెలియదు హానుకు ఏసు గురించి ప్రవచించండు కాబట్టి సల్ దానికి తీసి పడేసి గ్రంథం ఉంది దాంట్లో కొంత కొంతకాలానికి అసలైన గ్రంథానికి కొన్ని తో మనుషుల తర్వాత వాళ్ళ కల్పితాలు కలిపి కూడా రాస్తున్నారు ఆ అందుకు అవి డేంజరస్ గా ఉన్నాయన్న ఈరోజు పుస్తకాలు అవి వేల సంవత్సరం రాయబడ్డ పుస్తకాలు దేవునికి సంబంధించినవి మనుషులు క్రమేణ ఒక దశ నుంచి ఒక దేర ఒక తరం నుంచి ఒక తరంకి తనకు అవి ఏమి కుదిర్చి అర్థపెట్టి అక్కడ అంత కాబట్టి అనుమానం వచ్చిన పుస్తకాలు అనేది బైబిల్లో ఈరోజు మనకి దేవునికి సంబంధించిన అనేకమైన మర్మములు మన నిర్ణయ స్థితిలో మానేసి బైబుల్ని తుని పిలుస్తలే బైబుల్ కంప్లీట్ అని కూడా చెప్తలే ఎంత మనకు అవసరమో అంతవరకే తీవ్ర ఇచ్చిండు కానీ నీ జీవన విధానం నీకు నువ్వు మరి విశేషంగా మీకు అన్నిటికీ తెలుసుకోవచ్చు ప్రార్థనా పూర్వకంగా కూర్చోండి మళ్ళీ భక్తులు ఆను మొత్తం ప్రపంచాలన్నీ వాక్యం ఆయన ఆనొక గ్రంథం చదివితే నేను చదివిన లాక్డౌన్ లో టైం ఉండేది కాబట్టి అంతా చదివిన పుస్తకం ఆనొక గ్రంథాలు చదివిన ఎన్నో ప్రపంచాలు తిరిగినట్టుంటది అక్కడ దేవదత హానోకుని రకరకాల ప్రపంచాలకు తిప్పతాడు అక్కడ తిప్పినప్పుడు అక్కడ చూసిన దర్శనాలు అన్నింటిగా రాసుకున్నాడు అవి అర్థం కావడం బహు కష్టం చాలా ప్రయత్నించిన తర్వాత రకరకాల దేవతల పేర్లు ఉన్నాయి అక్కడ యూసీపాటు ఇంకా రకరకాల దేవతల పేర్లు వారి జీవనం వారు ఎట్లా జీవించినప్పుడు వాళ్ళు ఎట్లా మనుషులు మనకి పెట్టారు ఇవన్నీ ఉన్నాయి ఉదాహరణకి ఆది కాలంలో మనం చేస్తాం నోవకాలంలో నో అకాలు దేవుడు తండ్రి తమ స్థానాన్ని విడిచిపెట్టి వచ్చినారు అనేసి యూధా యూధా పత్రికలో చెప్తున్నాడు వారి స్థానాన్ని వారు విడిచిపెట్టి వచ్చారట పరలోకం నుంచి అనుగ్రహించబడ్డ ప్రపంచం దేవుడు ఉండేది ఏడవ ప్రపంచంలో పైన అన్ని పైన ఏడవ పరలోకం దాని తర్వాత ఆరు ఐదు అట్లా మొదటి మొదటి పరలోకం అట్లా అన్నిటి దాటుకుంటా పోతేనే కానీ మన పౌజర్ కోలేం అని ఆరొక గ్రంథంలో అయితే అయితే ఈ దేవుదూతలు ఉండేది ఒక ఒక ప్రపంచం వాళ్ళకి కూడా అనేకమైన పనులు ఉంటాయి మనకి ఈ లోకంలో పనులు ఉంటాయో వాళ్ళ పనులు వేరేగా ఉంటాయి మన లాంటి పనులు కావు అవి అప్పుడప్పుడు వాళ్ళకి పనులు అప్పగించబడ్డప్పుడు వాళ్ళప్పుడు భూమి వచ్చి మన దగ్గరికి మన దగ్గరికి వచ్చి పన్ను ముగించుకొని వెళ్ళిపోయేవాళ్ళు అవి మనం చూస్తున్నాం కదా కొన్ని రావడం మా అతని మనుషుల దగ్గరికి కొత్త భజన మనుషుల దగ్గరకి వచ్చి వాళ్ళ పనులు వాళ్ళు చేసుకొని వెళ్ళిపోయినట్టు మనం చూస్తాం కానీ యూత ఒకటి క్లియర్ గా చెప్తుంది ఆ అపోస్ల అపోస్ల కాలంలో హానుక గ్రంథాన్ని చదివే వాళ్ళని అంటే వాళ్ళు స్వీకరించారు దాన్ని ఈరోజు సంఘము దాన్ని తృణీకరించి తీసుకునేసి నా పుస్తకాన్ని మన యూద ఎందుకు చెప్తున్న బుక్ గురించి హానుక గురించి చాలా తేటగా కదా పద్నాలుగో అవసరం అనుకుంటా చూడండి ఒకసారి కాబట్టి భక్తిహీనులని ఎంత దేవుడి తీర్పుకు తీర్చకూడదు అన్న విషయంలో అంతా విశుద్ధీకరించి చెప్పిన వాడు హాను పుస్తకంలో అయితే ఆ బుక్ ఆఫ్ ఆనర్ నేను ఎప్పుడు అవాటింగ్ నుంచి నేను చెప్పాను ఎందుకంటే చెప్తే ఖచ్చితంగా ఈ తప్పుడు బోధ అని చెప్పల్ని ముదిరిస్తానండి వాటి గురించి నేను ఎందుకంటే ఆయన రాసిన మూడు పుస్తకాలు నాలుగు పుస్తకాలు ఉన్నాయి ఈనొక గ్రంథము మూడో ఉన్నాయి మొదటి ఈనొక గ్రంథము రెండవ ఈనో గ్రంథం అది మొదటి ఈనో గ్రంథము అరవయో అధ్యాయము ఎనిమిదవ వర్షంలో ఆయన ఆదాం నుంచి ఏడవ వాడని చాలా తేటగా రాయబడింది ఒకసారి ద్విత దేశకాండ చేసి ఇత దేశకాండం రాసింది కదా అయితే దైవజన మూడు ముప్పై మూడవ అధ్యయన జనం ద్వితీయ దృష్టి కాలం ముప్పై మూడవ అధ్యయనం దైవజనుడైన మోసే మృత్యునందకముకు అతడు ఇస్రా దీవించిన విధానం ఇది నుండి వారికి ఆయన పారాంగ కొండల నుండి ప్రకాశించను పేవేల పరిశుద్ధ సమూహంల మధ్య నుండి ఆయన వచ్చేను ఆయన కొడి పాశ్వం అగ్నించుడేను మోషే ఇది ఎక్కడి నుంచి చూసిండాలా ఖచ్చితంగా హానోక గ్రంథం చదవకపోతే వేవేల పరిషుల సమూహం ఎక్కడ చెప్పగలడు ఇందకు మనం జీవిత పత్రికలు తీసుకుంది ప్రభు తన వేవేల సమూహంతో భక్తుల సమూహాలతో తిరిగి వస్తున్నది వాక్యం కానీ ఇక్కడ కూడా మోషే అదే ప్రభుత్వం అదే వాక్యం ప్రకటిస్తున్నారు అంటే ఇనొక గ్రంథం హానోక గ్రంథం చదవందే ఈ విషయం ఈ పదార్థం బయటకు వస్తాయా చదివిన కానీ మన కాలంలో ఇవన్నీ లేవే ఎందుకు జాగ్రత్తగా ఉండాలా వీటి గురించి మనం తెలుసుకోవాలా కొంత మట్టుకు ఇన్ఫర్మేషన్ అయితే పోయింది బైబుల్ సంబంధించిన విషయాలు దేవునికి సంబంధించిన విషయాలు చాలా మట్టుకు పోయినాయి మనకు తెలియవు ఈరోజు కానీ ఒకవేళ నువ్వు వాటిని తిరిగి చదివేవాడము ఇవన్నీ చాలా మటు ఇంగ్లీష్లే ఉండే వేరే భాషల నుంచి తర్చుమా చేసి ఇంగ్లీష్ ఇంగ్లీష్ లో ఉంటే కాబట్టి ఇంగ్లీష్ వస్తే నువ్వు చదువుకుంటే నీకు తెలుగులో అయితే తర్వాత అర్చమ చేసినా అది అమ్ముడు పోదు నాకు తెలిసి కాబట్టి ఎవరు కూడా ప్రయత్నం చేయరు గత వంద సంవత్సరాల్లో ఎవ్వరు ప్రయత్నాలు చేయలేదు ఇంత మీద చేస్తున్నట్టే కూడా నాకు అనుమానమే చెయ్యరు ఎందుకంటే అవి ఎవరు కొనడు ఎందుకంటే అవి కొంటే నిన్ను ధృణీకరిస్తారు వెళ్ళివేస్తారు సంతానం నుంచి పంపించేస్తారు కానీ వాళ్ళు కూడా పూర్వీకులు లాగానే అట్లా ఉన్నారు అన్నట్టు ఇష్టం పది చదివారు కదా యూద చదివిడు కదా వాళ్ళు చదివినప్పుడు నువ్వెందుకు చదివి అంటే నీకు లేదండి అరలేదు కాబట్టి మనం ఈ విషయాన్ని గ్రహించాలా అనేకమైన విషయాలు దేవుడు మన కొరకు దాచిపెట్టండి కానీ ఎంత మటుకు నీకు వల్ల కలిగిందో ఎంత మటుకు నువ్వు చదవలో బైబుల్ నుంతా ఇంతవరకు బైబుల్లో ఎన్ని విషయాలు నువ్వు ఎన్ని తెలుసుకోగలిగినావు ఎన్నో మర్మాలు దేవుడు అంటారు వాళ్ళు క్రైస్తవ జీవితంలో బలైనత ఏంటంటే కేవలం బైబిల్లో ఉంటే నమ్మకం వేరే వాళ్ళు చెప్పినా నమ్మదు బయట నుంచి వచ్చినాయి కావచ్చు వాడు ప్రార్థన పూర్వకంగా ఆయన మాట్లాడే దేవుడు కదా ఇతను మాట్లాడాలి చెప్తే నమ్మవా సాక్ష్యాలు నమ్మవా ఈ వాక్యమంత సాక్ష్యమే కదా ఏసుకుంటూ వచ్చిన సాక్ష్యమే ప్రవచన సారం అంటాడు ప్రతంగా కాబట్టి ప్రతిదీ ప్రభుని సూచించినప్పుడు అది మనం స్వీకరిస్తామన్నట్టు కాబట్టి అది నేను మీకే ఉపజందిస్తున్నా అది పుస్తకాలు చదవాలన్నా వద్దా అనేది మీ ఇష్టమైంది చదివితే తెలుసుకుంటారు ఇంత కొన్ని విషయాలు ఉదాహరణకి యూనాథాన్ని గురించి నీకేం తెలియదు రావిధ యూనాథంలో మంచి స్నేహితులు వామార్గులు వారి జీవితంలో ఎట్లుండే మంచి స్నేహితులకు సంబంధించిన విషయాన్ని నేర్చుకోవాలంటే బహుశాకారం చదువు తెలుస్తుంది వాళ్ళు ఎట్లా జీవించావిదు యోన అతను చనిపోతే ఎంతగానో ఏడుస్తాడు మంచి స్నేహితుడు పోయి గణేష్ ఆడవారికి ఉంటుంది మనకి బైబుల్లో దాని తర్వాత ఉండేది కదా యువనత్తుడు కుమారుడికే దావిదు ఎంతగానో సాయం చేశాడు పిల్లివాడు బాబా అతనికి ఎంతగానో సాయం చేస్తాడు ఆడవారికే ఉంటే ఇంకా అతకంటే ఎక్కువ కనిపించాలని కాబట్టి ఏదైతే నేను మన ప్రభు జ్ఞానం అందులో వర్ధిలుట దేవుని చిత్తం అని కొలసి రాష్ట్ర పత్రికలు మనం జ్ఞానిస్తాం అది ప్రత్యేక కాబట్టి ఏ సంబంధించిన విషయాలు మనం తెలుసుకోవాలా ఆయనలో ఎటువంటి తాపదం లేదు ఎటువంటి పాపం లేదు ఆయన పరిషత్డు సృష్టికర్త శరణం భరించుకోవలొచ్చింది లోకంలోకి అవన్నీ మనకు తెలుసు కాబట్టి ఆయన చేసిన క్రియాలు ఇక్కడ లేవు కానీ వరకు చేసిన క్రియలు నీ జీతాలు చేయలేదా నా జీతాలు చేయలేదా కానీ అవి ఎవరు పౌలు రాసింటే ఇంకా రాస్తా పోతాయి బైబుల్ కానీ అవసరం లేదు ఆ రోజుకి ముగింపబడింది సంఘానికి ఎంత అవసరమో అది అలకరించబడింది కానీ పౌలు పౌలు ఎన్నో పుస్తకాలు చదివినట్లు మనం చూస్తాం కదా అప్పటికి ఇంకా కృత నిబంధన రాయబడలేదు మళ్ళీ మళ్ళీ పౌలు తివృతం మాట్లాడతాను ఇంకా నేను కొన్ని పుస్తకాలు అక్కడే మర్చిపోయి వచ్చినా తిరిగి తీసుకురా వాళ్ళు విధంగా పౌలు బాగా చదివేవాడు ఆ పుస్తకాలు ఆ ఖచ్చితంగా ఈ నోక గ్రంథం చదివినా ఇంకేదేవో పుస్తకాలు చదివినా ఏదే గ్రంథాలు చదివినా రెండు వేల సంస్థ కాబట్టి నేననేది ఏంటంటే క్రైస్తవ జీవితంలో రకరకాల పుస్తకాలు చదవాలా తర్వాత నీకు పరశుధాత్మ అభిషేకం ఉంది కాబట్టి ఏది ప్రభు వల్ల కలిగితే ఏది ప్రభు వల్ల కలిగలేదు అనేది నువ్వు అటువంటి గ్రహణం దేవుడిని అనుగ్రహించాలని నేను ప్రార్థిస్తున్నాను పరశుధర బు తండ్రి మీకు వదనాలను అయినా బైబుల్లో అనేకమైన విషయాలు ఉన్నాయి అవి కాగా అనేకమైన గ్రంథాలు ఇక్కడ లేవు కుదుర్చబడలేదు నాయన అందులో అనేకమైన విషయాలు మీ గురించి రాయబడ్డాయి ప్రాబ్ కానీ మాకు ఈరోజు లేవు కానీ ఇవన్నీ మేము వ్యక్తిగతంగానే ప్రార్థనా పూర్వకంగానే వీటి అన్నిటినీ మేము పొందుకోగలుగుతున్నాం నేను మీరు దర్శనరీతిగా కళల రూపకంగా అనేకమైన విషయాలు మాట్లాడుతున్నారు యుగ సమాప్తిలో దేవుని సేవకులు దైవ ద్వారా మీరు మాత్రం మాట్లాడుతున్నారు వీటిని మేము జాగ్రత్తగా పరిశీలించి స్వీకరించి మీ మయమార్దంగా వాడుకూరలాగానే సహాయపడమని ఏ సుక్రీస్తు రాన ప్రార్థిస్తున్నాం తండ్రి గొప్ప దైవానికి అర్పించుకుంటున్నాయినా ఈ ఘర్షణ కాలం అంతా ప్రభావ మమ్మల్ని అందరినీ సురక్షితంగా కాపాడినైనా మీ కృపలో భద్రపరచుకున్నైనా మమ్మల్ని సజ్జీలకు నిలబెట్టుకున్న ప్రభావ గత వారం మీ కృపలో మమ్మల్ని భద్రపరుచుకొని అనేక ప్రాంతాలు నడిపించినైనా మీ మడుగుపెట్టి ప్రతి స్థలాన్ని మీరు మాకు అనుగ్రహించినారు ప్రభా గొప్ప దేవాన్ని దాన్ని బట్టి నీకు ఎంతో వర్ణాలు విశేషమైన అద్భుత కార్యాలు మీరు చేసినందుక నీకు ఎంతో వర్ణాలు ఇస్తాయా ఆ ప్రాంతాలన్నింటి నుంచి మరోసారి మీ కృపలో జ్ఞాపనం చేసుకున్నైనా ఆ పిల్లల పట్ల మీ కృప చూపించి మీరు రక్షించడానికి నీకు ఎంతో వర్ణాలు ఇస్తాయా ఆ ప్రాంతాల నుంచి గొప్ప గొప్ప సేవకులు రావాలా ప్రభా తండ్రి ఈ నామాన్ని అక్కడ ఆరాధించాలా స్తుంచి గనపరచాలా సేవ జీవితంలో ఇంకా వాళ్ళు ఇంకా సంపూర్ణంగా ప్రాంతంతో శుభార్త ప్రకటించబడలేగని వారి ద్వారా మీ కృప అనుగరించి మనం ప్రాధిష్టం అయినా మంచి ఆరోగ్యం శక్తిని బలాన్ని మాకు అనుగరించడానికి నీకు ఎంతో వర్ణాలు ఇస్తాయా ఎన్ని బలయీతలు ఉన్నాయి కానీ ప్రభావ అయినా మీరు మాకు శక్తినిచ్చి నడిపిస్తున్నారు నాయన దాన్ని బట్టి నీకు ఎంతో వర్ణాలు మాకు ఆరోగ్యం ఇచ్చిన నీకు ఎంతో వంద ఏసయ్య అనారోగ్యం నుంచి మన పిల్లలు బలం ఇచ్చిన పది దశలో పౌలన్నట్టు నేను ఎప్పుడు బలహీనను అప్పుడే బలవంతుడు అన్నాడు నా కృప నీకు చాలునన్నారు కాబట్టి నైనా మీ కృప మాకు అందరికీ అనుగ్రహించినయన ఓ ప్రభ తన ఎంతో ప్రభ ఓ దేవా ఏసయ్యా ఓ ప్రభ తాన్ని మా జీతాలలో ప్రభావం మీద ఎంతగా ప్రభావ అధికంగా కృప ఇచ్చినందుకని నీకు ఎంతో వంద లేకపోతే బలహీనతలు అయినా దాన్ని బట్టి నీకు ఎంతో వందలు అర్పించుకుంటున్నాం నీకే కృతజ్ఞతలు అర్పించుకుంటున్నా అయినా వాక్యం ద్వారా ప్రభావ మీరు మాతో మాట్లాడారు ప్రభా అవును ప్రభా నా కానీ మీకు ఇచ్చిన సంగతులు ప్రభావ ఇంకా అనేకంలో ఉన్నాయి ప్రభావ ప్రభావ మేము బైబుల్ వాక్యమే ధ్యానిస్తున్నాం కూడా ప్రభావ సరిగా తెలుసుకోలేని స్థితిలో ఉన్నాం ప్రభావ కానీ మేము తెలుసుకోవాల్సిన విషయాలు చాలా ఉన్నాయి ప్రభా అయినా ఓ ప్రభా యాశ్వరి గ్రంథం ప్రభా హాను గ్రంథం ఇంకా ఎన్నో గ్రంథాలు రాయబడ్డాయి దావితి గ్రంథం ప్రభా అతిథిగా ప్రభావనాథాను ప్రభా నాతాను ప్రభ ద్వారా గాదు ద్వారా ఎన్నో విషయాలు ప్రభావ మీరు ఇది మాతో మాట్లాడనారు పతిది ప్రభావ మిం ప్రార్థన పూరకంగా తెలుసుకోవాలా ప్రో అయినా మీ అలాంటి కురుపమ్మ కనుగరించినైనా ఎక్కువ మేము ప్రార్థనలో మేము ఉండాలా ప్రాభ వాక్య ధ్యానంలో ఉండాలా ప్రాభ వేరే సాయపడమని ప్రార్థిష్టం అయినా ప్రతి బలహీనత నుంచి మా ప్రజలు కల్పించండి అయినా మీరు ఎంతో బలవంతులు ప్రభావ మీ శక్తి అనుగరించి అన్ని ఆటంకాలు కొట్టివేళ్ళు ప్రభావ పరుషు దిరగుతండి నీకు ఎంతో వందలు అప్పించుకుని మీ కృపలు మమ్మల్ని బలపరచమని ప్రార్థిష్టమైనా వాక్యంధ్ర మాతో మాట్లాడే ఎన్నో విషయాలు కాబట్టి నైనా ఇంకా ఎన్నో మర్మాల ప్రభావం మీరు ఒకరికి దాచిపెట్టినారని వాటన్నిటి మేము ప్రార్థనా పూర్వంగా తెలుసుకోవాలా ఆ సత్యని గ్రహించే ప్రభావం అన్ని ప్రకటించి మీకు ఎంత నడిపించాలా ప్రాభం అలాంటి సేవలు మేము ఎన్నో ముఖ్యమైన వాక్యాల ప్రాభం వటన్నిటి మేము దీర్ఘంగా ధ్యానించలాగిన ప్రార్థనలు ఎక్కువ సమయం మేము గడుపులాగని మీ కృపానుగరించండి ఈ ఆరాధన పాల్గొనే బ్రదర్స్ అందరూ మీరు ఆశ్రయించండి నూతనంగా అభిషేకిన్ని మీ కొరకు సాక్ష్యం పెట్టుకుని అయినా ఇంకెంతమంది అయితే కుటుంబాలు కూడా మీరు దీవించి ఆశ్రయించి బలపచ్చి మీ కొరకు గొప్ప సాక్షులు పెట్టుకు మీరు అక్కడ సిద్ధపచ్చుకునైనా ఈ దినమంతా మీరే మా సహాయకులు కూడా ప్రతి పని మీద మా ఘన విజయం అని ప్రతి చోట మీ కొరకు మమ్మల్ని అందరినీ సాక్షిని పెట్టుకోమని గొప్ప దేవానికి ఎంతో వన్నాాలు ఇసయ్యా మీరు అక్కడ మేము సిద్ధపడాలి ఇంకా అనేకులు సిద్ధపచ్చాలా ప్రవ్వ నైనా ఎసయ్యా నా తండ్రి ప్రతి విషయంలోనైనా మీకు అంగీకారంగా మేము జీవించాలని సహాయపడ మేము ప్రాధిష్టం అయినా అనేక ప్రాంతాలు వెళ్లి ప్రభావ అనేకలు మీ స్వార్థ ప్రకటించాలా కాలం కొంచమే ఉంది ప్రభావ మీరు అక్కడ బహు సమీపగా గొప్ప దేవనతో ఇంకా ఎంతో మంది నశించిపోతున్నారు ప్రభులు ఉత్తరవాదుగా పెడతా ఉన్నారు కాబట్టి నైనా మాకు ఇచ్చిన భారం అయినా మేము నన్ను సంపూర్ణంగా నిర్వర్తించుకోవాలా అనేకులు సిగ్గుపడకుండా ధైర్యంగా మీ వాక్యాన్ని ప్రకటించాలా మీకు పరిశుధాత్మ అభిషేకంపై బలంగా కుమ్మరించండి మీ శక్తి ఉంటేనే ప్రభావ ఒక ప్రభుత్వ అధికారం ఇచ్చిన ప్రభావిత శక్తి అధికారం కలిస్తేనే ప్రభావం అద్భుతాలు జరుగుతాయి ప్రభా ఓ ప్రభావిత ప్రభావితం అనుగ్రహించాలి కేవలం పరిశుధాత్మ రూపకనే అది బయలుపరచబడుతుంది చెప్పిన కాబట్టి నేను ప్రతి విషయంలో నైనా ఈ సత్యాన్ని ప్రభావం అనేక సంఘాలకు బోధించి అనేకులు ప్రభావం సత్యంలో గ్రహించి బిడ్డలుగా మేము నడిపించాలని సహాయపడండి అంటే బలమైన పాత్రలుగా మమ్మల్ని అందరూ తయారు చేసింది రాకుడు సిద్ధపరచుకోమని త్వరలో నాయన ఏసుక్రీస్తు పరిశుద్ధ నామంలో ప్రార్థిస్తాం తండ్రి ఆ మేన్ కృతజ్ఞతాస్తుతులు స్తోత హళడి రజ పరిశుద్రవ సర్వశక్తి మంత్రుల సర్వాధికారి నీకే వందనాలు ప్రభా దేవాచు ప్రభావ మరి దిన దిన ప్రభా ప్రభా దాన్ని నీకు వందనాలు తండ్రి దేవాయేచు ప్రభా మరి ప్రతి వాక్యంలో ప్రభా మేము ఇంకా ఎక్కువ తెలుసుకోవాలి ప్రభా ఎన్నో పుస్తకాలు ఉన్నాయి కాబట్టి ప్రభ ప్రతిదీ మేము తెలుసుకోవాలంటే ప్రభ కేవలం ప్రభా మీ బలపరుస్తేనే ప్రభా అవన్నీ మేము తెలుసుకోగలుగుతాం అండి దే మా యొచ్చు ప్రభావ మరి నొక్క పరిశుద్ధాత్మహత్యత మాకు బయపరిచే ప్రభా మాకు పెళ్లి ప్రభావ ప్రతిదీ తెలుసుకోవాలా ప్రభా దేవాయత్స ప్రభా మరి జ్ఞానం కలిగి మేము నడుచుకోవాలంటే ప్రభా కేవలం ప్రభు నీ యొక్క ఆత్మచేతను మాకు నడిపింపు కావాలి తండ్రి దేవాయత్స మరి మీరు మాకు సహాయపడడం అని ప్రార్థిస్తాం తండ్రి మేము ఎక్కడ కూడా మోసపోవద్దు తండ్రి దేవాయత్స ఎందుకంటే ప్రభా యొక్క వాక్యం చదివిస్తుంది ప్రభా దేవా ప్రభావ లాస్ట్ డేసెస్లో ప్రభా మరి మేము ఎక్కడ మోసపోకునే ప్రభావ మరి మేము ప్రతిదీ తెలుసుకోవాలంటే ప్రభా మరి నీ చిత్తానుసరంగా మేము నలుచుకునేలాగా మాకు సహాయపడడం అని చిత్తం ఏదంటే అది మా లైఫ్ లో జరిగించమని ప్రార్థిస్తుంటండి లేవనికే స్థోతుంది నీకే అనాలి తండ్రి దేవాయసీక జ్ఞానం మాకు దాయిచ్చనే ప్రభా ప్రతి కూడా ప్రభా మీ గుర్తుపట్టేలాగా మాకు సహాయపడమని ప్రార్థిస్తుంటండి దేవాయేస ప్రభా మరి ప్రతి సత్యని మేము ప్రకటించాలి ప్రభా దేవాస ప్రభా అనేకులకు సత్యని నీ యొక్క వెలుగును మేము చూపించాలి అండి దేవాయసు ప్రభా సమయం ఎంతో దగ్గరలో ఉంది కాబట్టి ప్రభా మరి తొందరతున్న ప్రభావ అనేకల మేము సత్యని ప్రకటించాలి ప్రభా వాళ్ళు కూడా మారు మనసు ఏసే గోపకారం జరిగించని ప్రభా దేవాసీ ప్రభా బ్రదర్స్ ని కూడా ప్రభా ప్రభా క్షేమంగా తీసుకొచ్చినందుకు నీకు లెక్కలేని వంద్రమ వారిని కూడా దీవించని ప్రభావం ఇంకా సేవ ప్రభా ఫలి మరియు దుని ప్రభామ ఏసానికి దేవాయసీ ప్రభు మరి వాత్యం చేత మాట్లాడిన ప్రతి విషయాలు కూడా ప్రభా మరిద్ద భద్రపరచుకోలేదండి ఏది కూడా మేము మర్చిపోకుండా ప్రభా ప్రతిదీ మేము తేల్చుకోవాలంటే ప్రభా అన్ని మేము చదవాలి ప్రభా యజుప్రభ మరి చదవడానికి ప్రభా సహా మూర్తికే దీర్ఘాంతం దయచేయండి ప్రభా ఆ శక్తిని మాకు దయచేయమని ప్రార్థిస్తుంటండి దేవా నీకేస్తూ నీకే వెళ్తండి దేవాప్రభ ప్రతి వారిని యొక్క కృపలో జ్ఞాపకం చేసుకోండి ప్రభా రాణి బిడలేని ప్రభ దేవాచుప్రభ వచ్చిన ప్రతి బిడ్డని దీవించండి హర్షించడం పండి ప్రభా ప్రతి బిడ్డను అభిషేకించే నీ సేవలు వాడుకుండా ప్రభా దేవా ప్రభ నీ యొక్క పనిలో ప్రభా మేము నిఘ్నమైపోవాలవుతండి దేవాయజు ప్రభ ఈ లో పనులలో మేము పడిపోకుండా ప్రభావా నీ యొక్క పనులు చూడడానికి ప్రభావం ప్రతి దాంట్లో నీలమైపోవాలండి అయితే మరి మీరే మాకు సహాయపడమని ప్రార్థిస్తుంటండి నీట స్తో నీ వెళ్తండి లేదా ఏసుకోవాక కాబట్టి ప్రభావ మరి మా అందరినీ సిద్ధపరచుకోమని ఏసుకృష్ణ నామంలో ప్రార్థిస్తుంటండి అమ్మాయి మహోన్న ఘనమైన నామం బట్టి నైనా ప్రార్థిస్తున్నాను దగ్గర పాద సున్నిధిలో చేరిన ఆరాధించే సమయంలో భాగ్యం కొమ్ము అవునయా మేము బ్రతికున్నామంటే కేవలం నీ కృప నా తండ్రి అటు కృపను పట్ల ఉంచి నాయన కాపాడుతున్న దాన్ని బట్టి మీకున్నాడు అయ్యా గొప్ప దేవుడు నమ్మదగిన దేవుడు నా తండ్రి నాయన సేవకుల నా తండ్రి వెళ్ళిన ప్రభు నైనా బోధించి నాయన తిరిగి నైనా గృహ గృహాలకు వచ్చి ఆరాధించే కృపనైనా వారికి మీకు అందిన అవును ఆయన తండ్రి నాయన నీ సేవకులు అక్కడికి వెళ్ళినప్పుడు ఆయన ప్రతి ఒక హృదయాలు నైనా నాయన తెరవబడినైనా వారిని అయినా వారు మారు మనసు పొందారని మేము నమ్ముచు ఉన్నాం అంతేకాదు నా ప్రభు అనేకులకునైనా నీ దాసులు అలాగే నా ప్రభు అనేక ఆత్మల్లో రక్షణకైన తండ్రిగా నాయన నడిపింపునైనా నీ కృపలు కొనసాగించింది అంతేకాదు నా ప్రేబా సేవా జీవితంలో కూడా నా ప్రేబా నేనేమై ఉంటున్నాను ఆయన చెప్పిన నా పట్ల జరిగించిన ప్రభా అశే ఉన్నది కానీ ఆయన నాయన ఒకవేళ దృష్టిని అయినా నాలో ఉంటూ ఉన్నాడేమో నా ప్రభా అృష్టి ఆయన నచ్చి దూరపరిచిన నీ ఆలోచన విధానంతో నాయన నన్ను నడిపించు నేన నీ ఆలోచన నాలో ఉంచిన ప్రభావ నా ఆలోచనలు ఏ మాత్రపు నీ ఆలోచనలు నాయన ఎంతో గొప్ప నాయన మా ఆలోచనలు మా తలంపులు వేరు ఈ ఆలోచనలో తలంపులు వేరు నాకు అయ్యా మీ తలంపులతో మిమ్మల్ని నడిపించండి నన్ను నడిపించండి అయ్యా మమ్మల్ని నడిపించండి అయ్యా తరలో ఒక జ్ఞానము అయినా నాకు ప్రతి ఒక్కరికి నైనా అనుగ్రహించండి అయ్యా చెప్పబడిన వాక్యము అయినా మీరు దీవించి ఆశీర్వదించండి అనేకులుగా నాయన అదే రీతిగానైనా మరి నాయన మరి నాయన ఈ సేవకుల మధ్య తెలుసు లేదో కానీ నాయన అనేక గ్రంథంలో అయినా లోపల ఇంకా ఎన్నో ఉన్నావు నాకు అయ్యా అవి చిత్తం ప్రకారం నాయన మీరు ప్రతి ఒక్కరూ బయలుదర్చిన ఆయన అయ్యా మరి నా తండ్రి ఇతరులకు బోధించలేకృతాన తోడుగా ఉంచండి అయ్యా నాయన తండ్రి మీటింగ్ లోనైనా నైనా పాల్గొన్న ప్రతి ఒక్కరిని నాయనను దీవించండి ఆశీర్వదించండి రాని వారిని కూడా నాయనూ దీవించండి నాకును మాకును ప్రతి ఒక్కరికి నైనా తోడు గురించి సహాయం చేయమని ప్రార్థిస్తూ స్థితి సమర్పించుకుంటూ పరిశుద్ధి